మూడు కాలాలంటే కాలము లేని స్థితి దగ్గర నుంచి అకాలం నుంచి కాలంలోకి వచ్చి కాలంలో ప్రయాణం చేసి తిరిగి అకాలంలోకి ప్రవేశించి ముక్తుడవటం ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రవృత్తి అనేది ఒక శిష్యుని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఆధ్యాత్మిక నడత ఈ ప్రవృత్తులతోట జగములన్నీ కూడా నిలిచి ఉన్నాయి అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ అన్నాం విష్ణువే పోషిస్తాడు వ్యాసుడు కూడా అదే అర్థంతో మూడు కాలాల్లో కూడా ఈ జగత్తుని పోషిస్తూ ఉంటాడు జగత్తులో నీతిని ధర్మాన్ని పోషిస్తూ ఉంటాడు సుస్థిరమైన నీతి అంటే మోక్షం కాబట్టి వ్యాసుడికి విష్ణువుకి ఇద్దరికి ఏ భేదము లేదు వ్యాసుడే విష్ణురూపాయ అంటే వ్యాసుల వారిని విష్ణువు యొక్క ఒక అవతారం చెప్తారు నారదుడు కూడా అట్లాగే ఒక అవతారం ఇరవై ఆరు అవతారాలు ఉన్నాయి ఈ దశ అవతారాలు దాంట్లో భాగం ఇరవై ఆరు అవతారంలో వ్యాసులు వారు కూడా విష్ణు యొక్క అవ అంశతోనో ఇక్కడ అంశావతారాలు పూర్ణావతారాలు చాలా ఉంటాయి విష్ణు యొక్క అంచెతో వచ్చినటువంటి వ్యాసులు విష్ణు యొక్క అంచెతో వచ్చినటువంటి బౌధావతారుడు ఎవరో కపిల మహర్షి ఇలా ఉన్నారు ఇంకొక పద్యంలో ధృత రాష్ట్రానికి ప్రజ్ఞాచక్షుడు అని ఒక పేరు ఉంది ప్రజ్ఞాచక్షుడు అంటే ఏంటంటే ప్రజ్ఞతో చూడటం ప్రజ్ఞతో చూడటం ఏంటి అసలు ప్రజ్ఞ కన్నా అసలు కాదు కదా ప్రజ్ఞతో చూడటం ఏంటి అంటే ఆయనకి ఈ విషయాల్లో కొట్టుకుంటున్నప్పటికీ ఈ మనోరాజ్యంలో ఆధిపత్యం కావాలనుకున్నప్పటికీ సత్గుణాన్ని ద్వేషిస్తున్నప్పటికీ తమో రోజగుణంగా ఉన్న అజ్ఞాన వృత్తుల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా ఇదంతా ఆయనకి తప్పని తెలుసు తప్పని తెలిసి సాక్షిత్వంలో అంతరాత్మగా ఉంటూ అది తెలిసి కూడా తన మనోదౌర్బల్యం చేత కిందికి దిగాడు అందువల్ల ఆయనకి ప్రజ్ఞాచర్చు ఇది ఉండబట్టే సంజయుడు యొక్క బోధ ఉపదేశం విన్నాడు విధుడు యొక్క నీతులు విన్నాడు అప్పుడప్పుడు పిలిపించుకునేలా వినేవాడు అలాగే సనత్సుజాతుని కూడా పిలిపించుకొని సనత్సుజాతుడు ధృతరాష్ట్ర యొక్క సంవాదం జరిగింది ఇవన్నీ ఆ ప్రజ్ఞాచర్చ ఉండబట్టే అతను జరిగింది అంతేకాకుండా అతనికి ఆ ముముచ్చత్వం అనేది గుప్తంగా ఉంది అతను ఏంటంటే పంతానికి ఆ గుప్తంగా ఉన్న దాన్ని మోక్ష మార్గానికి వెలికి తీయకుండా మనోరాజ్యాన్ని దగ్గర చిక్కుకొని ఎవరు చిక్కు విడిపించినా కూడా సనస్సు జాతుడు చెప్పని విదురుడు చెప్పని సంజయుడు చెప్పని రాయబారంలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పని ఆ సభలో ఉన్న భీష్మ ద్రోణులు కూడా చెప్పని మీరు చెప్పేది రైతే చక్కగా విని కూడా మళ్ళీ కుమారుడి మీద వంక వంక నెట్టేసి ఏం చేయను నా కుమారుడు నా మాట వినడు అంటాడు అని తప్పించుకునేటువంటి ఒక బలహీనత ఆయనకుంది ఆ బలహీనతను పక్కన పెడితే ప్రజ్ఞాచక్షు ఆయనకుంది ఉండబట్టే ఆ రాయబారంలో దుర్యోధనలు మొదలైన వాళ్ళు కృష్ణ పరమాత్మ తాళ్ళతో బంధించిన ప్రయత్నం చేసినప్పుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని భీష్మద్రోణులకి చూపించాడు మిగతా కౌరవులందరికీ యోగ్యత లేదు వాళ్ళు పడిపోయారు ధృతరాష్ట్రుడికి దివ్య చక్షువులు తన విరాట్ దర్శనం ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి ప్రజ్ఞాచచ్చు అనే పేరు ఉంది ఇది భారతంలో ఒక చోట రెండు వందల యాభై ఆరో పద్యంలో ఆదిపర్వ నాలుగవ ఆశ్వాసంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక ధృతరాష్ట్రుడికి ఒక సుగుణం ఇంకో సుగుణం ఏంటంటే అశ్వమేధ యాగాలు వందా చేశాడు ఋదు చక్రవర్తి తొంభై తొమ్మిది చేసి వందది చేయలేకపోయాడు ధృతరాష్ట్రుడు వందో వందో యాగం కూడా చేశాడు నూరు యాగాలు చేసినటువంటి వాడు ఎంత గొప్పవాడు నూరుగురు భార్యలు కూడా ధృతరాష్ట్రుడు కొన్నారు నూరుగురు భార్యలు అంటే ఇక్కడ కొంచెం అంతరార్థానికి వెళ్ళాలి మనం అంత ధృతరాష్ట్రుడు అంటే మలిన మనస్కుడు మనోరాజ్యాధిపతి అన్నప్పుడు అతని భార్యలంతా కూడా ఎలా ఉంటారు ఆ రకమైనటువంటి సహకారం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు దానికి వేరే అర్థం తీసుకుంటాం ఇంకొక కింద మనోరాజ్యాది రాజ్యధారి ధృతరాష్ట్రుడికి పేరేమిటంటే మనోరాజ్యధారి అవిద్యోపద్రవధారి అయినటువంటి మలినజీవుడు ధృతరాష్ట్రుడు ప్రజ్ఞాచక్షుడు అగుడచేత భగవద్గీతను శ్రవణ మనర్చు యోగ్యత పొందుతున్నాడు అక్కడ జరిగింది జరిగినట్టుగా భగవద్గీతని సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు శ్రవణం చేశాడు అదే పరిస్థితు భాగవతం శ్రవణం చేసి ముక్తుడయ్యాడు ధృతరాష్ట్రుడు కూడా సంజయుడు ద్వారా భగవద్గీత విని నిజానికి ముక్తుడు అవ్వాలి అసలు వినే భాగ్యం ఎందుకు కలిగింది అంటే ఆదిపర్వంలో నాలుగో ఆశ్వాసంలో రెండు వందల నలభై చెప్పినట్టుగా అతను ప్రజ్ఞాచక్షుడు